గవత్పాదశంకరం లోక శంకరం ఎస్ నిశ్వసిం వేదాయో వేదేభ్యోఖిలం జగత్ నిర్మేతమహం వందే విద్యా ధ్యాస అన్నలిప్తివ్రాంతైక ఈమీమాంస కొంత జిలమైన మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది మామూలుగా మాఘ పురాణం కానీ కార్తీక పురాణం కానీ అయితే ఇంత ఇబ్బంది లేదు పంచదశి అనేప్పటికీ కొంత తలపోటు అంచేతనే మన వాళ్ళు పంచదశి మొదలైన వేదాంత గ్రంథాలను నిధులు పెట్టేసి మహాత్మ్యం కార్తీక పురాణం తోటి కాలక్షేపం చేస్తున్నారు అవే సరళంగా ఉంటాయి అవే కష్టపడక్కర్లా ఆలోచించక్కర్లా ఆలోచించడానికి ఆలోచించకపోవడం ఆలోచించకుండా పని అయిపోవాలి ఆలోచించడం మానేసి చాలా కాలం కొన్ని శతాబ్దాలు గడిచిపోయింది భారత సమాజంలో ఆలోచించడం మానేసి ఆ పాతదేదో అదే పెట్టి కూర్చోడం తప్ప కొత్త ఆలోచన చేద్దామనే దృష్టి లేకుండా అయిపోయింది ఆయుర్వేదము అలాగే ఉంది జ్యోతిషము అలాగే ఉంది సర్వత్రా ఆలోచించడం మానేశారు నెయ్యి ఆరోగ్యానికి మంచిదే ఎప్పుడో ఎప్పుడో చెప్పారు అదే నెయ్యి ఆరోగ్యానికి మంచిదే అదే కొనసాగిస్తాను నీజీ అసలు నెయ్యలుగానే ఎలా వచ్చింది ఆరోగ్యానికి కాలమాన పరిస్థితులు మారుతూ ఉంటాయి ఆరోగ్య పరిస్థితులు మారుతూ ఉంటాయి ఇంకెప్పుడో నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇప్పుడు నెయ్యి ఆరోగ్యానికి మంచిదే అలా పెట్టుకోడు కొంత అప్డేట్ చేసుకోదు నెయ్యంటే ఏమిటి నీడ్ ఫర్ సమ్ అప్డేటింగ్ సో కాబట్టి ఆలోచించే అలవాటు ఉంటాను జీవుడు కూటస్థుడు పిండాల్లో అధ్యాసం ఉన్నది ఏమిటో అధ్యాస జీవుడికి కూటస్థుడికే అధ్యాస జీవుడంటే ఎవడు ఈ సర్వము నాకే తెలియబడేది నాకంటే ఇతర నాకే తెలియబడే ఈ సర్వము కంటే తెలుసుకునేవాడను నేను ఇతరుడను ఇది జీవుడు ఈ జీవుడు నేను తెలుగు వాడను జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే జీవుడు చైతన్య స్వరూపుడు తెలియడం వాటి స్వరూపం అయితే ఏది తెలియబడుతుందో దానితో మమేకమై జీవుడు పుట్టాడు ఇప్పుడు దేహం మీకు తెలుస్తుంది చేత తెలియబడుతూ ఉంటుంది దేహం మీకు తెలియబడేది దేహము జగత్ యంత్రముగా మీకు తెలుస్తుందో దేహము కూడా అదే విధంగా మీకు తెలుస్తుంది కాబట్టి దేహము క్షేత్రం అవుతుంది దేహము తెలియబడేది అవుతుంది తెలుసుకునేది అవ్వదు దేహోన జానాతి అన్నారు మహర్షి దేహము తెలియబడేదే తప్ప తెలుసుకునేది కాదు ఎప్పుడూ కూడా ఒక రూల్ ఉందండి కఠోరమైన నియమం ఏమిటంటే తెలియవాడు తెలియబడేది ఎన్నడు ఒకటి అవదు అండి తెలియవాడు తెలియబడేది ఎన్నడు ఒకటి అవదు కాబట్టి అది ఒక కఠోరమైన సత్యం దానికి ఇంకా మళ్ళీ అపవాదము అంటే ఎక్సెప్షన్స్ ఏమి అలాంటి విశ్వజనీయమైన సత్యం ఇప్పుడు కన్ను ఉందండి మీ అనుభవంలో కన్ను చూచేదా చూడబడేదా చూచేది కన్ను చూస్తూ ఉంటాయి కన్ను కన్నును చూడగలదా చూడలేదు కాబట్టి విత్ ఇన్ దట్ స్మాల్ ఏరియా కన్ను చూచేదే గాని చూడబడేది కాదు అంటే కాబట్టి ఒకవేళ కన్ను చూడబడేదైందంటూ అనుకోండి అప్పుడు అది చూసేది అవ్వదు అని చెప్పే మీరు కన్నుతో కన్నును చూడలేదు కన్నుతో ఇతరమును చూడగలదే గాని కన్నుతో కన్నును చూడలేదు మీరు దేహమే అయి ఉన్నట్లయితే దేహము మీకు తెలియబడదు మీరు దేహము కాదు కనుకనే దేహం మీకు తెలియబడతాం మీరే దేహమైతే దేహము మీకు తెలియబడదు తనను తాను తెలియదు అనేది ఉండదు స్వసంవేత్యత్వం ఉండదు బౌద్ధులు స్వసంవేత్య ఒకటి పెట్టారు అలాంటిది ఉండదు తెలియబడుతోంది ఎందుకో తెలుసునా తెలుసుకునేది దేహము కాదు దేహము క్షేత్రము తెలియబడుతోంది ఎందుకని క్షేత్రజ్ఞుడు డిస్టింగ్ ఇతరుడై ఉన్నాడు కనుక కాబట్టి నేను మొదలుపెట్టింది ఏమిటంటే దేహము నేను ఎలా అవుతాను దేహమును తెలివి వాడను నేనవుతా దేహమును తెలుసుకునే నేను ఎన్నటికీ దేహమును కాలేదు కాని వీడు దేహమును తెలుసుకుంటూనే ఆ దేహముతో తాదాత్మ్యమును చెంది అంటే తాదాత్మ్యమును చెందుతా దేహముతో ముడివడి ఆ దేహము కంటే నేను ఇతరులు అని తెలియలేనంత గట్టిగా దానితో పెనవేసుకొని పోవు దాన్ని తాదాప్యం ఉంటా నీకు తెలుగు కూడా వస్తుంది ఈ పాఠం అంటే సంస్కృతం రావడం మాట అలాంటి తెలుగు కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది నీకు కొంత ఉర్దూ వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఉర్దూ భాష కూడా మాట్లాడుతూ ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉందండి నేను ఇలాంటి ఉంటాను ఏమనుకోకండి నాకున్న ఉత్సాహంతో నేను అలా అంట ఇదే ఇది ఔట్ ఆఫ్ ఎన్సూజా కనుక దేహము తెలియబడేదే గాని తెలుసుకునేది కాదు ఏం పోని దేహము తెలుసుకునేదైతే నీ సొమ్మ పోయిందంటారేమో దేహము తెలుసుకునేదైతే మీకు దేహము తెలియబడకూడదు కన్ను కన్నును చూడదు దేహము దేహమును తెలియదు కానీ దేహం తెలుస్తా కాబట్టి దేహము తెలియబడేదే కాని తెలుసుకునేది కాదు అటువంటి తెలియబడే దేహముతో వీడు తాదాత్మ్యమును చెంది నేనే దేహం అనుకుంటూ పుట్టే నువ్వు గిట్టుతానని కూర్చుంటాడు వాణ్ణి జీవుడు అంటాడు దేహము తెలియ మిస్టేక్ చేయాలంటే కూడా కొంత తెలియాలి పూజ స్వామిజీ చెప్పేవాడు యు షుడ్ నో ఇనఫ్ టు మేక్ ఎ మిస్టేక్ ఎంతో కొంత తెలియకుండా తప్పు చేయటం కూడా పుదర్ ఇప్పుడు అది పాము అనేది తప్పు ఆ తప్పు చేయటానికి ఎంతో కొంత తెలియాలి అక్కడ ఏదో ఉంది అని కొంత తెలియాలి అసలు ఏమీ తెలియలేదు తప్పు అవ ఇప్పుడు పూజ స్వామిజీ చెప్పేవాడు ఒక ఆయన ఆయన ఆయన భార్య కలిసి నడిచి వెళ్తున్నారు అక్కడ చీకటి కొద్దిగా మసక చీకటి అక్కడ త్రాడు కనపడింది అది పామేమో అనుకుని ఆవిడ భ్రమపడింది తప్ప ఆయనేమి భ్రమపడలేదు చూపు లేనివాడు ఆయన కదా ఆయన భ్రమపడద్దా ఆయన భ్రమపడలేదు ఆమెకు చూపు ఉంది కదా చూపు ఉంటేనే భ్రమపడతారు చూపు లేకుంటే భ్రమ ఏమీ లేదు కాబట్టి అంధుడు అంధుని భార్య అడిగి వెళుతుంటే మసక చీకట్లో త్రాడును చూసి పామని భ్రమపడేది ఎవరు అంధుడా అందుని భార్య కాబట్టి తప్పు చేయాలంటే కూడా కొంత తెలియాలి దేహమే నేను అనే మౌలికమైన తప్పును చేయాలంటే కూడా దేహము తెలియాలి దేహము తెలియాలి అంటే తెలివి ఉండాలి ముందు తెలివి ఉండాలి ఆ తెలివిలో దేహము తెలియాలి అప్పుడు ఆ దేహమే నేనని వీడు తప్పు చేస్తాడు కదండి కాబట్టి మసక చీకట్లో అదేదో ఉంది అక్కడ అని తెలిస్తే అప్పుడది పాము అనే తప్పిదమును వీడు చేస్తాడు తప్పు చేయాలంటే కూడా కొంత తెలుసు కాబట్టి వీడు దేహమే నేననే అధ్యాస చేస్తున్నాడు అంటే తెలివి ఉండాలి తెలివి లేని అధ్యాసం ఉండదు తెలివి ఉండాలి తెలివి అంటే తెలియటే తెలివి తెలియటే ఈ తేడా మొన్న పాఠంలో చెప్పారు తెలియట అనగానే దేనిని అని మీరు ప్రశ్న వేస్తారు అలా అక్కర్లేదు దేనిని అంటే అది సాపేక్షంగా తెలియట నిరపేక్షంగా కూడా తెలివిట నేను తెలివినై ఉన్నాను తెలివిగా ఉన్నాను తెలివి వచ్చినది తెలివి అయి ఉన్నాను తెలివిగా ఉన్నాను అంటే మరి ఏం తెలుసుకుంటున్నావు అది తర్వాత వస్తుంది ఏం తెలుసుకుంటున్నావు అని అనక్కర్లేదు తెలుసుకోకుండా తెలివిగా ఉండకూడదా ఉండండి కడుమూసుకుని తెలివిగా ఉండండి సావధానులే ఉండండి ఏమీ తెలుసుకోకుండా సావధానులే ఉండొచ్చు నేను ఆ విధముగా ఏమీ తెలియని తెలివి ఎప్పుడైతే ఏమీ తెలియదో అంటే దేహమును కూడా తెలియదు కాబట్టి దేహమేనైనా అధ్యాస చేసే అవకాశం కూడా ఉండదు అధ్యాస కూడా అవకాశం ఉండదు అధ్యాస ఉండాలంటే కూడా ముందు తెలియాలి కాబట్టి ఏమీ తెలియని తెలియట దాన్ని అప్సల్యూటి తెలియట అంటారు దాన్నే సరళంగా తెలివి అన్నారు తెలివి తెలుగుతో కూడా నవ్వు దీన్ని వేమనామగులైన మహాత్ములు ఎరువు అని వర్ణించారు ఎరుక అంటే అలాగా నేను తెలివి అంటే మీకు వాడి మంచి ఇంటర్మీడియట్ మంచి మార్కులు రాసాడు వాడికి తెలివి ఎక్కువ అలాగంటే ఆప్షన్ చెప్పుకుపోతారేమో అని ఇన్ని రకాలుగా దాన్ని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే జనాలు ఆలోచించడం మానేసి చాలా వాళ్ళ చేత ఆలోచింపజేయడం అనే ఒక పని చేయాలి కనుక తెలివి ఎరుక అప్సల్యూట్ తెలివిట దాన్నే సంస్కృతంలో చైతన్యము అంటారు కొంచెం పెద్ద పదం ఉచ్ఛేదించాలంటే చైతన్యం అంత పొడిగేందుకు అనుకుంటే ఆ ప్రత్యయాలన్నీ డ్రాప్ చేస్తే చిత్ చి పవర్ అది అచిత్ అంటే తెలివి ఒక పవర్ అచ్చితూ ఉండబట్టే సకల జగత్తు మీకు తెలుస్తోంది దేహము తెలుస్తోంది మిస్టేకులు చేస్తున్నారు అన్ని తెలియగలుగుతున్నారు అచ్చితూ ఉండబట్టే అచ్చితికే కూటస్థ అని పేరు ఇది నేను చెప్పాను అంతకుముందు చెప్పినా మళ్లీ చెప్పారు ఇప్పుడు జీవుడి లెవెల్లో పిండాండము లెవెల్లో ఆ కూటస్థకి జీవుడికి మధ్యలో అభేదాధ్యాస కన్ఫ్యూషన్ ఉందంటారా లేదంటారా వీడి స్వరూపము కూటస్థులై ఉండి దేహదేహంతో అధ్యాస చేసి నేను జీవుండని మీరు భ్రమ పడుతున్నాడా లేదా ఒక ఇది పిండా దీన్ని బ్లో చేసి బ్రహ్మాండం లెవెల్కి రండి బ్రహ్మాండం లెవెల్కి వస్తే కోటస్థ చైతన్యానికి పరబ్రహ్మాని కోటస్థ చైతన్యం స్థానంలో కుటస్థానం అంటే నిర్వికారము వికారము లేమీ లేని చైతన్యం యొక్క స్థానంలో ఏముంటుంది పరబ్రహ్మ ఉంటుంది జీవుడి స్థానంలో ఎవరు ఉంటాడు హిరణ్య గర్భుడు ఉంటాడు ఇప్పుడు ఏమంటే కోటస్థ దీవ మధ్యన ఎలా అయితే అధ్యాసం ఉండదో హిరణ్య గర్భ పరమాత్మ పరబ్రహ్మ అదే పరబ్రహ్మ పరమాత్మ వాళ్ళిద్దరి మధ్యన అధ్యాసం ఉంటుందా ఉండదా ఇక్కడ ఉన్నట్టే అధ్యాస కూడా ఉంటుందా ఉండదా ద్వైతులు నడిపితే ఉండదని చెప్తారు అసలు వాళ్ళు ఇక్కడే అధ్యాసం ఒప్పుకోరు వాళ్ళ అధ్యాసే ఒక అద్వైత పండితుడు నేను అధ్యాసం ఒప్పు నేను అలా మాట్లాడకండి తప్పదు జగన్మోహన్ పౌరుడు బ్రహ్మసూత్ర భాష భాష మొదలు పెట్టారు మొత్తం అద్వైత కూడా అధ్యాసాన్ని పునాది ఉన్నది మీరు అధ్యాసే అలా మొదలు అధ్యాస పోసగదు అని పరోపక్షంస్మతి ప్రత్యోచో అని పరోపక్షమే అధ్యాస పోసగలదు అని నేను కూడా అద్వైతులు ఇవ్వాలి అదే భాష మాట్లాడితే మీ అద్వేతాన్ని సరిపూసుకోవాల్సి వస్తుంది పైగా అద్వైతులు అని చెప్తూ ఉండడంలో అధ్యాస లేదని అనము ఇది అనుచితము అని నేను నా అవేదనని వ్యక్తం చేశాను ఆ అవేదన చెప్పడం తప్ప మీరు ఎవరు ఏమి అనడానికి లేదండి ఆవేదన వ్యక్తం చేయడం ఆయా మీరు మాట్లాడేది తప్పుగా ఉందండి మీరు కొంచెం సారి రండి శ్రీరామ్ గారు పుస్తకం పైకి తెచ్చాడా అయితే మీరు ఆ పుస్తకం తెచ్చుకు రండి వెళ్ళి పైకి పైకి రాలేదా వచ్చి నేను అయితే తీసుకోండి కనుక హిరణ్య గర్భ పరబ్రహ్మల పచ్చన అధ్యాసే చెప్తున్నాడు అంతే అర్థం ఏంటంటే హిరణ్య గర్భుడు కూడా పొరపడ్డాడు అధ్యాసం ఉందంటే పొరపడ్డాడు అది కదా ఏమీ అభ్యంతరం లేదు హిరణ్య గర్భుడు పొడబడ్డాడని మనకి ప్రారంభంలో అదే వర్ణన కూడా హిరణ్య కూడా పొడబడ్డాడు ఎవరు గురబడ్డాడు నాకు భయం వస్తోందని ఇంకోటి కూడా కొనుక్కుంటాడు ఆయన నాకు బోరు కొడుతోంది అరామాత ఆయనకి చికాకు పుట్టింది ఒంటది కానీ బోరు కొడుతుంది మరి ఎవరో తోడు ఉంటే సర్వైన కాబట్టి ఆ విధంగా కూడా అరామణము దోషము ఆయన అనుభవానికి వచ్చింది కనుక ఆయన ఎందుకు కాబట్టి సురేశ్వరాచార్యులు ఎవరన్నా రంటే అక్కడ కూడా అభ్యాసం ఇంతవరకు గడచిన పాఠం ఇప్పుడు తర్వాత మాట తదు అన్యోన్యాధ్యాస అసౌ అన్నలిప్తి ఏకతా ఏ తద్వత్ ఖ్యాధ్యామి ఇప్పుడు అధ్యాస జీవ స్థాయిలోనూ ఉన్నది కిరణ్యర్భస్థాయిలోనూ ఉన్నది రెండింటికి కలిపి ఈ శ్లోకం అధ్యాస యొక్క స్వరూపాన్ని చెప్తాం సో అసౌ ఈ అన్యోన్యాస రూప పరస్పరము అధ్యాస యొక్క రూపము pato యథా ంజిపెట్టిన వస్త్రము వంటిది రండి రండి వారు కొద్దిగా చోటిస్తారు మీరు ముందు చూడండి ఇది పుష్పక విమానం అయితే ఇక్కడ అలాగే నొస్త అన్నలిప్త పట ఇప్పుడు వస్త్రము గంజి ఈ రెండు ఒకటా వేరు వేరా వేరువేరు కానీ గంజి పెట్టిన వస్త్రంలో వస్త్రమే గంజి అయిపోతుంది గంజియే వస్త్రం గంజి పెట్టిన వస్త్రాన్ని పట్టుకుని ఇదిగో ఇది గంజి ఇది వస్త్రము అనే భేదము విభాగము ఉండదు రెండు కలగా అలాగే ఇది కూటస్థ చైతన్యము ఇది తెలివి ఇది దేహము అనే విభాగం ఉండదు ఆ కూటస్థ చైతన్యంతో దేహము కలిసిపోయి కలగా వీడు జీవుడు కింద తయారవుతాడు అధ్యాసం వచ్చేస్తుంది ఈ అధ్యాస యొక్క రూపము అత్యది జీవుడి స్థాయిలోనైనా అంటే హిరణ్య గర్గుడి స్థాయిలో కూడా ఆ హిరణ్య ఈ బ్రహ్మాండముతో తాదాత్ చెంది తన స్వరూపమైన పరంప్రహ్మత్వాన్ని విస్మరిస్తాడు అప్పుడు ఆ హిరణ్య గర్గుడు తెలుసు ఆలోచించుకుని తెలుసుకుంటాడు ఇంకా ఆయనకి చెప్పివాడు ఎవడో ఉండడు ఆయన ఆలోచించుకుని తెలుసుకుంటాడు ఎవరు తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మివే ఆయన ఆలోచించుకుని తెలుసుకుంటున్నాడు బ్రహ్మ బ్రాహ్మణం మనం మరి ఆయన ఆలోచించి తెలుసుకుంటే మనం కూడా ఆలోచించి తెలుసుకోవచ్చు కదా ఎందుకంటే ఆయన అహం అన్నాడు మనం అహం ఆయన భయపడ్డాడు మనం భయపడుతున్నాము ఆయనకి బోరు కొట్టింది మనకు కూడా బోరు అని ఇదంతా శృతి అలా చెప్పుకొచ్చింది ఆయనకి ఏదేదైతే అది అంతా మనకు అవుతూ అవుతూ ఉంటుంది ఆయనకి చెమట పడితే మనకి చెమట పడుతుంది సో అలా చెప్పింది స్థితి మరి అటువంటిప్పుడు ఆయన ఆలోచించి తెలుసుకుంటే తన స్వరూపాన్ని మనం కూడా ఆలోచించి తెలుసుకోవచ్చు కదా తెలుసుకోవచ్చు అనేప్పటికీ ఈ ట్రెడిషనల్ స్ట్రక్చర్స్ పెట్టు కూర్చున్న వాళ్ళకి అది నష్టం వాళ్ళు ఎందుకని ఆలోచించి తెలుసుకున్నారనుకోండి మీ స్వరూపాన్ని మీరు గురువు ఏమవుతాడు గురువు ఏమైపోతాడు శాస్త్రం ఏమైపోతుంది శాస్త్రం వ్యర్థమైపోతుంది గురువు శాస్త్రం వ్యర్థమైపోతుందని పూర్వపక్షం ఇప్పుడు వీడి బెండ శాస్త్రం వ్యర్థమైపోతుందనా లేకపోతే గురుస్థానం పోతుందనా కాబట్టి ట్రెడిషనాలిసి ఉంటుంది అయితే తర్వాత తనంతటా తాను పరిశీలించుకుని ఆలోచించుకుని తన స్వరూపాన్ని తెలిసేసుకున్నాడు అనుకోండి అప్పుడు నీ స్వరూపము పూర్ణము అని చెప్పే శాస్త్రము శాస్త్రం అంటే వేదం అది రెడెండెంట్ అయిపోతుంది అని పెద్ద పౌర్వృక్షం ఆ పూర్వపక్షం ఎలాంటి పూర్వపక్షం అంటే దాని ముందు తట్టుకుని నిలబడటం కష్టం ఎందుకంటే వేదము హైయెస్ట్ అనేటువంటి ఒక ఒక ఫిక్సేషన్ లో ఉంటారు అందరూ కాబట్టి ఆ పురోపృష్ తట్టుకుని నిలబడటం కష్టం వాణ్ణి వేద భాష్యుడని చెప్పేసేసి వాడిని ఎత్తిన ఒక వాక్యం పదం పడేస్తే వాడు ఔకేస్తాడు వాడి మాట ఎవడు ఇంకా వినడు అనే వాడు వేద భాష్యుడు రా అని అనేశారంటే అయిపోయింది కాల్సింగ్ దాట్ నాకు ఇష్టం ఆయన దశ ఇంకా వాడు చెప్పే మాటకు అర్థం లేకుండా అయిపోతుంది అలాంటి వాతావరణంలో శంకరుడు నిలబడి నో ఆత్మ స్వయం సిద్ధము ఆత్మను వేదం ఎస్టాబ్లిష్ చేయదు వేదమును ఆత్మ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎంత ఐత్రియ ఆయన దాన్ని నిరూపిస్తాయి కాబట్టి మీరు ఆలోచించి తెలుసుకోవచ్చు మరి గురువు ఏమవుతాడు గురువు మీరే గురువు ఆత్మయే సంతుడు ఇప్పుడు మీరు ఆలోచించి తెలుసుకున్నప్పుడు మీకు మీరే గురువునా కదా ఇప్పుడు మీరు పొరపాటు చేశారు చేసినప్పుడు మీకేమో మంచి పని చేసుకున్నారని అనిపించింది పొరపాటు చేశారు తర్వాత కొంచెం ఆ ప్యాషన్ ఆ ఇమోషన్స్ అన్ని కొంచెం చల్లబడ్డ తర్వాత అంటే ఆ ఆవేశం తగ్గిన తర్వాత మీలో మీరు ఆలోచించుకుని చూసుకుంటే మనం చేస్తుంది పొరపాటు అని ఇప్పుడు మీకు సత్యం తెలిసింది అంతకుముందు మీకు సత్యం తెలియలేదు ఇప్పుడు తెలిసింది ఎవరు మీకు గురువు ఆత్మయే సద్గురు మీకు మీరే గురువు ఇంకొక మాట అనుకుంటారు పైవాడు నువ్వు తప్పు చేశావు అని చెప్పిన దానికి మీరెంతగా మీరు ఆలోచించుకుని నేను తప్పు చేశాను అని తెలుసుకున్న దానికి ఉందని తగలేదే పైవాడు నువ్వు తప్పు చేశావని చెప్తే మీకు అహంకారం అర్థం వస్తుంది ఒప్పు కూడా నేను తప్పు చేశానని మీ అంతటా మీరు తెలుసుకున్నప్పుడు అహంకారం అడ్డు కాదు అంటే అతను పైవాడు గురువుగా ఉండడం అనవసరం నేను చెప్తున్నాను అలా చెప్పట్లేదు అలా అనిపిస్తుంది మీకు ఫిక్సేషన్ ఉన్నట్లయితే అలా అనిపిస్తుంది పూర్వాగ్రహాన్ని అలా అనిపించవచ్చు నేను అలా చెప్పట్లేదు పైవాటు చెప్పాడు మీరు తప్పు చేశారు మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు మీకు వెంటనే అది నచ్చుబాటు అవ్వచ్చు కాకపోవచ్చు మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటారు అవును అని మీకు అనిపించు మొదటి గురువు మీకు మీరే అంతిమమైన గురువు మీకు కాబట్టి ఆలోచించి తెలుసుకున్నాడు అన్నంత మాత్రం గురువును గురువు అనే ఇన్స్టిట్యూషన్ నుండి ఒక భయం ఏదైతే కాదో అది ఈ గురువులందు సహజంగా ఉండే ఇన్సెక్యూరిటీ తప్ప మనొకటే కాదు ఈ చాలా ఇన్సెక్యూర్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ గురు స్థానం ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు అంతేకాను గురువు ఉండాల్సిందే గురువు ఉండాల్సిందే ఆ గురువుని పుష్టి విషన్నుని పుష్టి చేయాలి ఎవరు పుష్ విషం ఇదిలా విషన్ను నీ స్వరూపం పూర్ణం తెలుసుకో అది అది పుష్టి చేయరు గురువు గురువు అని గురువుని పుష్టి చేస్తూ ఉంటారు మంచిది మీరు గురువుని పుష్టి ఇన్స్టిట్యూషన్ ని పుష్టి చేస్తే పీపుల్ ఆ ఇన్స్టిట్యూషన్ కి బానిసలు మీరు ఎక్కడ సర్వత్రా చూడొచ్చు ఏదో ఇన్స్టిట్యూషన్ కి బానిసలుగా ఉంటారు మేము అలా మఠానికి భక్తులు ఉండే ఇంకా వీడు ఆలోచించడం బానేశాడు ఆ మఠం వాళ్ళు చెప్పాలి వీడి గరే ఆలోచించడా అంటే వాళ్ళు చెప్పే కానీ ఆలోచించారు ఎవడో ఈ పొహడెవడో ఆ మఠానికి చెందని వాడు మంచివాడు చెప్తే వీడు పట్టించకూడదాన్ని అసలు చుట్టూ ప్రపంచంలో ఇంకా మంచి లేదు ఏం తత్వం లేదు జ్ఞానం లేదు ఆ మఠంలోనే ఉందని అనుకుంటాడు మూర్ఖుడు ఇన్స్టిట్యూషన్కి బానిసైపోతాడు అదే ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ the the visionary is important guru guru antevadu visionary is important vadu cheppe vachanam is important ayine em matladukundalo gutunnadu ankonnadu idi em chestharu meeru vadu lu gatam process nate cheppe vachanam is important aa vachanam guruvara dhikam gurave nivethita puligendo vini adavu geltho ulige pettat ankonnadu appudu aa vachanam kuda emi upayogam ledu aa vachanam ni meeru pattukuni aalochinchukuni మీకు మీరే గురువై మీకు మీరే శిష్యులై మీరు తెలుసుకోవాలి అది పద్ధతి ఆత్మనాత్మానము భరే శ్రీకృష్ణుడు కూడా అంటాడు కాబట్టి అధ్యాస గలదు నేను ఒక్కడి నుంచో కొంచెం డైవర్ట్ ఈ అధ్యాస రూపం ఎటువంటి అధ్యాస గలదు జీవుడు కూటస్థ చైతన్యము అక్కడ ఉన్నది హిరణ్య పరమాత్మ అక్కడ ఉన్నది కావున మీరు హిరణ్యదర్ గుడు మీ అయి కన్సల్ట్ చేసి ఎవయా హిరణ్య గర్భా నీకు కూడా అధ్యాస కన్సల్ట్ చేసి వచ్చి చెప్తున్నారా ఏమో ఆయన ఉందో లేదో మనకేం తెలుసు ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో చెప్పిన మాట చూస్తే ఉన్నట్టే చెప్పారు ఇక్కడ విద్యారాంగస్వామి ఏమనుకున్నారంటే సురేశ్వర ఆచార్యులు కూడా ఉద్దే చెప్పారు దాని అయితే ఉద్దే మనకైతే ఖాయంగా ఉంది ఆయనకి ఒకసారి ఉందన్నమాట కాబట్టి అధ్యాస ఉంది మంచిది అధ్యాసం ఉన్నది ఈ అధ్యాస అధ్యాస యొక్క రూపము ఎట్టి అది ఎలా ఉంటుంది నేను దృష్టాంతం ఏం చెప్పేవాడిని తెలిసిన ఇప్పుడు విద్యాలయ స్వామి చెప్పిన దృష్టాంతం బాగుందని ఇంకా నా దృష్టాంతం నేను విడిచిపెట్టి దీని దగ్గరికి రావచ్చు నేను ఏమని చెప్పేవాడిని ఈ స్త్రీలు లిప్స్టిక్ వేసుకుంటా అది అధ్యాసకు దృష్టాంతంగా చెప్పేవాడిని ఒక చిన్న పొడక ఓటు పెట్టుకుని ఇల్లు ఇల్లు రాసుకుంటాను నేను కన్ను పెట్టుకుని ఏదైనా మంచి పుస్తకంలో మంచి వాక్యం నెలకొన్న అలా హైలైట్ చేసుకుంటాను ఆరోగ్యంగా వాళ్ళు అలాంటి పొడకే ఓటు పెట్టుకుని ఇల్లు ఇలా వరకుంటారు మధ్యలో ఒకసారి ఎందుకంటే ఆ లిప్స్ ఒక రకంగా కనబడాలి తప్ప వాటి సహజ లక్షణంగా కనపడవద్దు అని ఒక అభిప్రాయం దాన్ని నేను దృష్టాంతంగా చెప్తూ ఉంది అది ఒక దృష్టాంతం అది కొంచెం మోడల్ దృష్టాంతం విద్యాలంజ స్వామి కూడా నేను చేరొస్తాం బ్రాహ్మణుల దగ్గర గెజ్జి పెట్టడం అంటే దీన్ని బట్టి ఒక సంగతి తెలుసు విద్యారంగస్వామి కాలంలో కూడా వస్త్రాలకి గెంజి పెట్టుకుంది వారు అది కడక్గా చేసుకుని అది స్త్రీ కూడా చేసుకున్నారు ఏవో తెలియదు గెంజి అయితే పెట్టారు పెట్టుకుని తర్వాత ఇప్పటి అప్పట్లో వస్త్రాలని నేసి ఈ నేతగాళ్ళు ఉంటారు దేవాంగులు ఉంటారు వాళ్ళు అది ఒక కమ్యూనిటీ నేత కమ్యూనిటీ వాళ్ళు ఆ దారముల బండిని ఇలాగ విస్తరంగా పెట్టి దానికి గింజ పెడుతూ ఉండేవాడు గంజి ఇలాగా ఒక గింజలోంచి తీసే ఇలా ఇలా గింజ పెట్టి ఎండ పెట్టే ఇలా ఇలా సాగు తీసేందుకు అంటే తయారైన వస్త్రమును ధరించటానికి గింజ పెట్టి విస్తరించేయడం అక్కడే అలాగే అక్కర్లేదు వస్త్రం తయారు చేసే సమయంలో కూడా ఆ దారాలకి గింజి పెట్టి పండుగేక పండింటికి కూడా గంజి పెట్టి ఉండిపో కాబట్టి వస్త్రానికి గంజికి విడదీయరాని విధంగా అయిపోయింది మన వాళ్ళకి ఇది ముట్టుకోదు అది ముట్టుకోతుంటారు కానీ గింజి పెట్టిన పచ్చి కట్టుకుంటారు మీరు అది లేదో అది కట్టుకుంటారు మళ్ళీ మీరు అసలు ఆలోచించకూడదు ఆలోచిస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి గింజ పెట్టిన పట్టి నేను చూసి మేము వేదంతో వెళ్ళేప్పుడు ఈ దేవాల గృహ సముదాయం మీదుగా వెళ్ళేవాడు వాడు రోడ్డు మీద ఎటో కర్రా అటో కర్ర పెట్టి ఇలా పెట్టి పెడుతూ ఉండేవాడు ఆ గింజ పట్టుకొచ్చేవాడు ఆ గింజ ఎలా తయారు చేస్తాడో కూడా నేను చూశాను ఎలా తయారు చేస్తాడంటే కొద్దిపాటి బియ్యం చూసుకుని దాంట్లో చాలా నీళ్లు పోసి బాయిల్ చేసి తెచ్చుకుంటాడు ఇలా ఇలా దాన్ని పింజి కింద చేసేసి తలిపేసి తెచ్చుకుంటాడు అంటే అన్నం ఉండేటట్టే అయింది నీకు అన్నం ఉంటుంటే అపచారం అంటే మరి ఇప్పుడు ఇదంతా అన్నమే ఇదంతా డైవర్షన్ డైగ్రేషన్ కమింగ్ పాయింట్ ఏమిటంటే విద్యానందామి అధ్యాసకి మంచి దృష్టాంతమే పట్టారు వస్త్రము గంజి పక్క కలిసి అదేమీ ఏకమైపు కానీ విడదేయరాని విధంగా కలిసిపోయి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అనిపించి ఏది గంజియో అదే వస్త్రమని ఏది వస్త్రమో అదే గెలిగి అని కూడా అనుకుంటాం దీన్ని దేహమే నేను దేహాన్ని తీసుకొచ్చి నేనుపై అధ్యాస చేయటం నేనే దేహము దేహము నేను తీసుకువెళ్ళి దేహముపై అధ్యాస చేయటం ఇప్పుడు తెలిసింది చేతికి తెలిసింది అంటాడు చేతికి తెలిసిందా చేతికి చేతికి తెలుసుకోదు చైతన్యానికే తెలుసుకుంది చేతికి తెలియదు కాబట్టి తెలియటా ధర్మాన్ని చేతి మీద దేహం మీద ప్రయోగించాడు అది చైతన్యమును దేహముపై అధ్యాసం చేశాడు దేహము పుట్టింది నేను పుట్టేను అంటాడు నేను పుట్టును దేహం పుట్టింది దేహం పుట్టి ఆ దేహము యొక్క పుట్టుకను చావును వీడు నేననే చైతన్యం మీద అధ్యాస చేశాడు చైతన్య ధర్మాన్ని దేహం మీద అధ్యాస దేహ ధర్మాన్ని చైతన్యం మీద అధ్యాసం చేశాడు ఇది అన్యోన్యాధ్యాస ఇది ఈ హిరగ గర్భ లెవెల్లో కూడా ఉన్నదితే అంటే గింజి పెట్టడం గింజి పెట్టేప్పుడు దానికి ఎలా ఎలా నొక్కు ఎదురు చేస్తారు అది గట్టితేనా అంటే ఏమీ దానికి అర్థం చెప్పడం అన్యోన్యతి అంటారు పోనీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అవటం దాంట్లో ఈ గట్టిక శబ్దానికి అనువాదం చేయొద్దు అనువాదం చేసేవాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండదు అక్కడ ఉండే సంస్కృత పదానికి ఇంగ్లీష్ పదం అమలుగా ఘట్టనము అంటే రాపిడి చేయుట దొరికింది గట్టి చేయనా వస్త్రముపై రాపిడి చేయుటే ఏకతాం చేస్త్రముతో ఒక్కటిగా అయిపోవును తద్వత అదే విధముగా భ్రాంత్యా భ్రాంతి చే అంటే అక్కడ గట్టితము ఇక్కడ భ్రాంతి ఆ తృతీయ విభక్తి చూసుకోండి మీరు గంజిను వస్త్రము అలా ఏకంపాకం ఎలా అంటే గట్టితము చేత అయిపోయాయి రాతుడి గంజిని తీసుకుని వస్త్రంతో రాతుడి చేయటం వల్ల గింజి వస్త్రము కలిసిపోయింది అలాగే ఇక్కడ ఆ గట్టితమ స్థానంలో ఈ అధ్యాస స్థాన సందర్భంలో ఏముంటుంది భ్రాంతి ఉంది దేహము వీడి భ్రాంతి లేకపోతే నేనే దేహము అనే అధ్యాసం చేయకపోతే గింజి వస్త్రానికి పట్టదు గింజ వస్త్రానికి పట్టాలి పటాలతో ఇలా ఉంచి తీస్తే పటలు రాపిడి చేయాలి అక్కడ రాపిడి చేస్తే గంజి వస్త్రము ఏకమైనది అలాగే ఇక్కడ భ్రాంతి చేత జీవుడు కోటస్థుడు ఒక్కటిగా అనుభవానికి వస్తున్నాడు అదేవిధంగా హిరణ్య గర్పుడు పరమాత్మ కూడా ఒక్కటి అనేటువంటి అధ్యాసం అతి కరముడుతో ఊనిమతి హిరణ్య గురించి శాస్త్రంలో కనబడే అధ్యాసే మనమే మీరెవరే హిరణ్య గర్పుడితో మాట్లాడొచ్చేలా శాస్త్రంలో చెప్పినద్వత అదే విధముగా క్రా్యాం గత ఏది ఒక్కటిగా అవుతోంది అంటే జీవుడు కూటస్థుడు చైతన్యము ఒక్కటిగా అవుతోంది రంగేద్యుడు పరమాత్మ ఒక్కటిగా అవుతోంది తెలిసిందండి ధ్యాసూసోటినైకే సద్వద్ధ్యాైకతా గత మేఘాకాశమహాకాశం ఇప్పుడు చూడండి రామకృష్ణ పరమహంస చాలా బాగా చెప్పేవారు విషయాలు ఆయన ఏమని చెప్పేవారంటే ఇప్పుడు బ్రహ్మ నిర్పుణమా సగుణమా అని ప్రశ్న వేసినప్పుడు ఆయన ఏమని ఇవ్వాలంటే బ్రహ్మ స్వతహాగా నేర్పుకున్నాము జగత్తు దృష్ట్యా సగున్నాము ఎలాగంటే సూర్యకాంతి తెల్లగా ఉంటుందా అంటే స్వచ్ఛంగా ఉంటుందా వేరు వేరు లొంగులను కలిగి ఉంటుందా అని అడిగారు అనుకోండి మీరు ఆ రసం కట్టకము అంటారు ప్రిజం పక్కన ప్రిజం లేకుండా డైరెక్ట్ గా చూసినప్పుడు సూర్యకాంతి స్వచ్ఛముగా ప్రకాశిస్తూ ఉండు ఆ మధ్యలో ప్రిజం పెట్టి చూశారనుకోండి అదే వేర్వేరు రంగులు ఉన్నట్లుగా కనపడదు కనపడదు కాబట్టి ఇప్పుడు సూర్యకాంతిని రెండు విషాలుగానూ చెప్పచ్చు అది స్వచ్ఛముగా ప్రకాశిస్తుంది అని చెప్పచ్చు దానికి ఏడు రంగులు ఉన్నాయి అని కూడా చెప్పచ్చు మహర్షులు ఈ రంగుల్ని వర్ణించాడు వాళ్ళు చూశారు నూతన్ మహాశయుడు చూశాడు పదహారు వందల ఐదో సంవత్సరంలో నూతన్ మహాశయుడు ఆ ప్రిజం బట్టి చూశాడు సూర్యకాయన ఐదు రంగులు కౌంట్ మొదట ఐదు ఉన్నాయని అంటే సంఖ్య లేదనమాట తర్వాత మంచి ప్రజలు ఇంకో ప్రజలు సంపాదించి మళ్ళీ చూశాడు చూస్తే ఈసారి ఏడు కనపడ్డాయిట్ ఇవ కాబట్టి నూట మహాషేడ్ చూశాడు మహర్షులు కూడా చూశా అరుణ ప్రశ్నలోనూ అక్కడ ఇవన్నా వస్తుంది మంచిది నేను అదంతా మీకు చెప్పి నా పాండిత్యం ప్రకాశిస్తుంటాయి కాదు కాబట్టి సూర్యకాంతి స్వచ్ఛంగా ప్రకాశిస్తుందా దాని ఎందుకు రంగులున్నాయా అని అడిగారు అనుకోండి ఆ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న యూ హు క్వాలిఫైడ్ మోర్ అలాగే దానికి యస్త్మ సమాధానాలు ఉండవు నువ్వు ఎలా చూస్తున్నావో చెప్పు అంటే డైరెక్ట్ గా చూస్తున్నాను అయితే స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది సూర్య పట్టకము గుండా చూస్తున్నాను అయితే రంగులు ఉండాలి శ్రీరామకృష్ణ వారు ఎవరిని పిల్లారంటే నీవు అన్నప్పుడు పరం ఆ పరబ్రహ్మ పరమాత్మను ఏ దృష్టికోణంతో చూస్తున్నాను అంటే ఉన్న సత్యము అదొక్కటిమ తప్ప వేరే ఏమీ లేదు అది ఏ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అలా చూస్తున్నామండి అంటే నేను కూడా బ్రహ్మ ఈ జగత్తుని సృష్టించిన పరమాత్మ అన్నట్టుగా చూస్తున్నామండి అప్పుడు సగుణి ఇప్పుడు ఎన్ని బ్రహ్మలు వచ్చాయో ఆయనే అడిగారు ఎన్ని బ్రహ్మలు వచ్చాయి రెండు వచ్చాయా రెండు రాలేదండి రెండు బ్రహ్మలు కావు రెండు చించే విధానములు రెండు వర్ణించే పద్ధతులు ఉన్నాయి తప్ప రెండు బ్రహ్మలు ఒక బ్రహ్మే ఇప్పుడు ఇంట్లో మనిషి ఉంటాడు ఇంట్లో ఉన్న మనిషిని భార్య భర్త తల్లి కొడుకు అనుకుంటాడు అనుకుంటున్నారు చెల్లెలు అన్నయ్య అనుకుంటున్నాడు పూర్వం ఉండి వాళ్ళ ఇప్పుడు అలాగే లేవు ఇప్పుడు భార్య భర్త అనుకుంటుందంటే చెల్లలు అలా వెళ్ళిపోవడం తల్లి కొడుకు తనుకోవడం అది ఏది లేదు రిక్వైర్ ఫ్యామిలీస్ ఇదే మంచిది అందరూ కలిసి ఒకళ్ళు వాళ్ళు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ మళ్ళీ కలిసి భోజనాలు చేస్తూ అలాగే ఉండడం కంటే ఎవరిదాన్ని వాళ్ళు ఇది మంచిది సో ఇదే మార్పు అదే వచ్చింది అంతా మనం మంచి కోసమే కదా మేము వేదాంతం మాకు అలాగే ఉంటాము అని అలాగే ఉందండి అస్తూ కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ముగ్గురున్నారా కొడుకు అన్నయ్య భర్త ముగ్గురు వచ్చారా ముగ్గురు రాలేదండి ఒక్కడే ఇప్పుడు మీరు చాలా బాగా చక్కగా చెప్పారు ముగ్గురు ఉన్నారని అంటే ఇంకేముంది ఒక్కడే ఆ చెప్పండి భర్తగా కొడుకు అన్నయ్య ఏది కాదు ఆ సత్యం వాడు తెలుసుకున్నాడు అనుకోండి వాడు కృతార్థనైకో వాడు తెలుసుకోడు వాడు ఎవరు ఉండడు నేను అన్నము అని దుఃఖిస్తూ అన్నయ్య నేను కొడుకును అనేదో ఇంకో రకమైన దుఃఖం నేను భాస్తాను అని కొంత అహంకారం కొంత దుఃఖం కొంత ఇది కొంత తెలిసి ఏది కాను అని ఇంకా వాడు ఎక్కడ వెళ్ళటం అని వస్తాం కొన్ని ఫీజేసి వస్తే సరే కాబట్టి ఉండరు నిన్నుకున్న పరంపురం మహాసౌర బలబురం అయ్యా అని మీరు ప్రశ్న అడిగినప్పుడు రెండు బలబు మొదలు అది ఏది అని ఒకసారి వేదాంత సహాయం వేదాంత సభలో పండితులు ఉంటారు కానీ ఒకప్పుడు పండితులకు తత్వం తెలుసున్నట్టుగా అనిపించదు ఏదో పుస్తకాల్లో ఉండపోతాను నిత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే అనిపిస్తుంది తప్ప రత్వం తెలుసున్నట్టు తెలుసు పైగా నేను వాళ్ళతో కంప్లైంట్ కూడా ఇష్టా సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటాను మీకు నేను ఏదైనా మాట్లాడుతా ఉంటే భాష అంటూ వచ్చేస్తున్నా ఎంత సమస్య నేనంటే మాట్లాడి నోట్ మొక్స్ కూర్చుని వాళ్ళు నాన్న ఏదైనా మాట్లాడలేదు నువ్వు ఏదైనా మాట్లాడదాంటావు నేను మాట్లాడుతా ఉంటే సంస్కృతంలో నాకు అలవాట్లేదు నాకు తెలుగులో మాట్లాడతాను ఇంగ్లీష్ లో మాట్లాడతాను హిందీలో మాట్లాడతా సంస్కృతం నాకు అభ్యాసం లేదు ఇప్పుడు అభ్యాసం చేసుకో కూర్చోడానికి నాకు ఓపిక లేదు ఆ అభ్యాసం నాకేందుకు అలాగే అభ్యాసం చేసి వివరం చేస్తారు నువ్వు భాష అడ్డు పెడుతున్నావు నువ్వు అప్లై చేశాను తెలుగులోనే మాట్లాడతాను మరాయితీ అలా దారికి